సంకీర్తన దైవమా నీమాయ తలమొల ఎరగనీదు కావరపు విషయాల కట్లు వదలవు గక్కున వచ్చి కాలము మీద మీద నాటి నాటికొత్తుకొత్తుగా నిక్కి తుమ్మిదెల వంటి నెరులెల్లా తెల్లనాయే కక్కరమాయమేను కాక్షలూ నుడుగవు చిన్ననాడు మోహించిన చెలులునే చూడగానే పన్నిన వయసుమీరి ప్రౌలైరి వన్నెకు పెట్టిన సొమ్ము వడిరాసి ఎత్తుదీసే మున్నిటివే వెనకాయ ముచ్చటా తొలగదు సిగ్గులెల్లా బెడబాసే చేరి ఎవ్వరూ నవ్వినా ఎగ్గుపట్టదు మనసు ఎరుకతోనే నిగ్గుల శ్రీవెంకటేశూ నన్ను నేలుకొని దగ్గరి నాలో నుండగా తలపూ కైవాలదు